మనోజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రయర్ జై బ్రదర్ ఓకే శుదు మే సుప్రభానా సదా థాంసా కుగప్రీయ సక్ వికపానా కంట బోజి ఆ రజి అల్లాహ్ సదా ప్రసాద్ జీ దిజల్లీ ప్రసాద్ పన్ కల్ హాత్ కన సజ్ అబి వన్ మె లడకి క్యా సత్ హరన్ సత్ సదీజ్ కు జౌ సాల్చ్ నుతర సంగి కర గంజాయి చి న్యాత్ ప్రసాద్న పర్షకత్ కోన సుగై చి ్రదర్ అమీన్ హామీ బ్రదర్ ఎవరన్నా ప్రేర పాట పాడతారంటే పాడమర్ సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది కృపా మరువలేను నీదునామం మరువలేను నీదునామం మరపురాణిది నీ కృపా మర నీ కృపా సంపూర్ణమనీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనది నీ కృపా పాపికి విడుదల ీు పినీ కృపా పరమునా చే కృపా పాపికీ విడుదలా నీవు పినీ కృపా చెుట నీవు చూపి ఆత్మదేవుడ నీకృపా అరధ్య దమకృ ఆత్మదేవుడీకృ అరధ్య దమకృమైన శాశ్వతమైనదికృపా సంపూర్ణమైన నీకృపా శాశ్వతమైనదికృపా విద్యిని పా పాలకు నీవు చూపినీ కృపాల స్వాస్యమునందు పామరులకు నీవు చూపి కృపా వాక్యమునందు ేజోసూల వాక్యమునందుకృపామేవుడ నీకృపా అరద్య దమకృత్మదేవుడనికృపా దీపా సంపూర్ణమయృ శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీకృపా శాశ్వతమైనదినీ కృపా మరువలేమో నీదు నామం మరు వలేమో నీదు నామం మరపురానిది నీ కృపా మరపురానిది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా పూర్ణమైన కృపా శాశ్వతమైనది నీ కృపాయ థ్యాంక్ యూ దిలీప్ బ్రదర్ ప్రైజ్ లాదర్ మనకి ఇప్పుడు మనోజ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు మనోజ్ బ్రదర్ హలో మనోజ్ బ్రదర్ ఆ బ్రదర్ వాక్యం మీరు షేర్ చేసుకోండి బ్రదర్ ఇంకా హలోదర్ ఎనిమిది ఫస్ట్ నుంచి చూద్దాం మనం ఇక్కడ ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను సూతప్రభ ఈ వాక్యం మీద సత్యాన్ని మాకు చూపించండి మీరు వాగ్దం చేస్తున్నారు పశ్చిమ మీకు సరస్వతం నడిపిస్తున్నారు పర్వ ఆ ఆశ ఉంది నాతో మీరు మాట్లాడి మాతో మాట్లాడి పరిస్థితి ఆత్మ సహాయం చేసి మా స్వబుద్ధి తొలగించి మనిస్తామే అలా ఏసు ప్రభు కొండ నుంచి దిగినంట ఏం చేసినట కొండ మీద ఆయన కొండ నుంచి దిగినప్పుడు జనస్రవం ఆయన ఎండిసించును అదే కొండ మీద ఎందుకు పోతే ఏకాంతంగా ప్రార్థన చేస్తాను పోతాడు ప్రభు కొండ మీద ఏం చేస్తుంటే ఏకాంత ప్రార్థం మనం చూస్తాం మతేశ్వరీ ఆయన రూపాంతం పోయి శిష్యులకు నేర్పిస్తున్నాడు మీరు ఇట్లా ఉండాలా ఇట్లా నడవాలా శివ ఆరా సేవలు తన శిష్యులకు తయారు చేస్తున్నాడు మన ప్రభు చూస్తాం అంధర్యా మన పేత్ర మన యాకు అయితే కొండ మీద దిగినప్పుడు అనేక జనశ్రమం ఉన్న ప్రభు అంటే జనశ్రమం అంటే ఈ సర్పన్ను మన ఏమంటారు ఈ పాతలు పరిచయలు అందరూ శిష్యులు శిష్యులు చదువు దిలీప్ కుష్టి రోగి వచ్చి ఆయనను మొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను అలా అలియా అదే కొండ మీద ఉన్నప్పుడు కిస్ కుస్తిరో ఉన్నాడు చూస్తున్నాడు అలా అలియ ప్రభు కోసం ఎదుగు చూస్తున్నాం అనుకుంటారా వచ్చినాక ప్రభువా ఏమంటారు ప్రభువా నన్ను నీకిష్టమైతే నన్ను శుద్ధికి చేయి అని ప్రభు బారుకుంటారు కుస్తిరోగం అంటే చూస్తే చూస్తే అలా ముఖ్యంది ఆత్మీయ కుస్తి రోగంకు ఎవరు తీయలేదు మన ఆత్మనే ఎందుకంటే ఏ శ్రత్తము ఏ వాక్యం ధర మన ఆత్మకు శుద్ధీకరించాల కనుక ప్రభు ఏమంటుడు నాకు ఇష్టమే అని చెప్తున్నాడు లోకల ఎందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు చెప్పగా తక్షణమే వాణిరోకము శుద్ధిమాయను శుద్ధిమాయను హలో ప్రభు ఎందుకు వచ్చిందంటే ఈ లోకములకు అనేకులకు స్వస్థపరచానుకు రక్షణ మార్గం చేస్తాను తన మార్గం చూపిస్తాను అందరిగా మార్గం నడిపి వచ్చినాడు అలా అలీయా కానీ అదే శిష్యులు చేసినాడు మనం ఇచ్చేయాలా అనేక లెక్కలు చూస్తే ఈ రోగులకు బాధపడుతున్నాడు చేస్తున్నాం కనుక మన ఇచ్చిన తలాంతరం మనం వాడుకోవాలా రెండు ఇచ్చు నాలుగు ఇచ్చు ఆ తలాంతరం ఏం మనం వాడుకోవాలా ప్రభు మౌనంలో చెప్తాడు ఒక రెండు ఇచ్చిన నాలుగు చేసుకున్నాడు నాలుగు చేసిన మన ఎనిమిది చేసుకున్నాడు ఐదు ఇచ్చిన పది ఒక ఆయన ఏం చేసినాడు భూమి పాత భూమి అంటే తన మనసులో పాద ఆయన వాడబడే చెడ్డదాసురా అంటాడు అంటే మన ఇచ్చిన తర్వాత మహిమ కోసం వాడుకుంటే తగిన సమయంలో దేవునికి మహిమ పోతుంది వాళ్ళు రక్షణ పొందారు అలా దాని కింద ఇంకా అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుగా సమర్పించమని వాణితో చెప్పాను ఎవరికి చెప్పకుండా ఎవరిని వెలివేసిండ్రు వాళ్ళకి పోయి నీ దేహం గనపరుచుకో పోయి మోస ఇచ్చిన కాలుగా మోస ఇచ్చిన ధర్మశాస్త్రం కదా ఆ ధర్మశాస్త్రం నువ్వు ఫాలో చేయి అది నువ్వు దాని జీవించుమని మన ప్రభు చెప్తున్నాడు అలా చూడు ఇంకా ఆయన కపెర్ణ హోమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాను అలా ఇక్కడ చూస్తే క్యాప్టెన్ అంట ఇక్కడ చూస్తే ఆయన సదాధిపతి క్యాప్టెన్ అంట ఏమంటుడు ప్రభువుకు వెతుకుని వచ్చిందంట ప్రభు ఎక్కడ ఉన్న కప్పే ఉన్నాడు వచ్చి అలా దాసు కొంచెం ఎందుకు ఇంత బాధ అంటే దాసుకు ప్రేమిస్తున్నాడు కదా వచ్చి ప్రభువా ఏమంటుడు అక్కడ ప్రభువా ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ప్రభు ఆ పక్షవాదితో మిగులు బాధపడుతున్నాడు అంటే యువరాత్రు బాధపడుతున్నాడు చూస్తున్నట్టు ఏం చేయాలంటే ప్రభు ప్రభు తెలుసు నేను అనుకుంటా ప్రభు ఎట్లా తెలుసు చూస్తే ఈయనకు మీ ధర్మశాస్త్రం తెలుసు అనుకుంటా ఇంకా చూద్దాం మనం మిగులు మిగుల బాధపడు ఇంటిలో పట్టినాడని చెప్పి ఆయనను వేడుకొని ఏసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా నేను వచ్చి అతనికి స్వస్థపరచనంటే అప్పుడు ఈ శతాధిపతి ఏమంటుడు శతాధిపతి ప్రభువా నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అలలియా నువ్వు మాట మాట సెలెము నా దాసుడు స్వచ్ఛపడింది అంటే నీకు ధర్మదాస్త్రం అంటే దేవుని ఎరిగిన వ్యక్తి ఏమంటు ఖాళీ నీ మాట చెప్పుదేమో అక్కడ నా దాసుడు స్వస్థపరతని చెప్తున్నాడు ప్రభు అచ్చరపడి అలా చెప్పంటే ఈయనకు ఇంత ప్రభు కోసం తెలుసుకున్న వ్యక్తి ఇది ఈయన సదాధిపతి ప్రభు కోసం తెలుసుకొని ప్రభుదానాన్ని నేను స్వస్త కలుగుతాడని ప్రభుకి వేడుకుంటున్నాడు వేడుకొని ఏం చెప్తున్నాడు ప్రభు మాట చేసేసరిస్తాడు మన తీర్థన అర్థం చేస్తున్నాడు వన్ ఆర్ సెవెన్ చూస్తాం మనం తన వాకు పంపించి మన అధికారం నుంచి చీకటి నుంచి ఆ వెలుగులో నడిపించాను అలా మన ఆ చాలా వ్యక్తిన వ్యక్తి ఇంత విశ్వాసం ఉంది వాక్యం రెక్తుందో అప్పుడు ప్రభు చూసి ఆశ్చర్యపడుతున్నట్టు ఈయన మాట చూసి మనం ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేల్ లోనే ఇస్రాయేల్ నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నిశ్చయంగా చెప్తున్నా అక్కడ ఎవరు శిష్యులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరితో చెప్తున్నా కపేరంలో ఇస్రాయల్ లో తన బిడ్డలో ఇంత విశ్వాసం చూడలేదు అని ఈయన విశ్వాసం ఏం చేసినట్టు అచ్చినక్కడ టంట అయినా ధర్మాశాస్త్రం మెరుగేమో నేను అనుకుంటా ఈ వ్యక్తికు అలా అదిగా ఎందుకు ఆంధీన ఏం చేసినాడు తన వాక్కుదారు చేసినాడు అస్తిని పక్షులు కామంటే పక్షులైనాయి ఏం కామంటే ఎంతకైనా ధర్మాసనం తెలుసుకునేమో అందుకోసమే వచ్చి ఏం చేస్తున్నాడు తన దాస్కృతం ఏం చేస్తున్నాడు మరబెట్టి ప్రభు దగ్గర చెప్తున్నాడు ప్రభు నేను దేనికి పనికి రాన్నాను దేనికి పనికి రాను పాత్ర అంటే నేను దేనికి పనికిరాండి ప్రభావ కాదు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు మాట సరి వేస్తా నా దాసులు స్వస్థపర్తలు అంటే అప్పుడు ఎన్ని చేసి ప్రభు చెప్తున్నాను సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు ఇంకెంత విశ్వాసం నేను చూడలే అని చెప్తున్నాడు చదువు నేను చెప్తున్నా తూర్పు నుండి పడమట నుండి ఇస్సాకుతో కూడా పరలోక రాజ్యం ముందు గాని కానీ ఏమంటారు తూర్పు దిని ముందు మన పర్వత ఇద్దరు వచ్చి ఇద్దరు గుంపులు జనాల అభ్రాంత కూడా కూర్చుండదు కానీ చదువుది రాజ్య సంబంధాలు వెలుపట్టి చీకటలోనికి త్రోయబడదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటేను మీతో చెప్పుచున్నాను చిత్తంగా చెబుతున్నాను అంటే శిశువులు అందరూ ఉన్నారు అలా ఈరోతి రాజ్య సంబంధం కానీ మతం జీవితం మతమైన జీవితం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ నరకంలో ఏ పడతారు ఈ ఇద్దరు గుం వచ్చి ఆ భ్రాంత క్షితార్థ కూడా నిత్యంగానే చెప్తున్నాను అంటున్నా అంటే యుఎస్ మాత్రం మీద ఏం చేస్తున్నాడు కొంత గుంపు ఉంది గొప్ప ఉంది ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళు రక్షణ పొందుతారు వాళ్ళది చెప్తున్నా ఎవరు నరకం పోతారో ఎవరు తన ప్రభు తన శిజువుతో చెప్తున్నాను అప్పుడు సదాధిపతికి ఒక మాట చెప్తున్నా మన ప్రభు అనిపిస్తున్నాను చదువు చదువు ఇంకా అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను అలరుయ్య తన వాకు పంపించి ఏం చేస్తుండను బాగు చేస్తుండే అలరుయ్య నువ్వు విశ్వసించవు కదా విశ్వాసం పెడుతున్నావు నీకు అవును అప్పుడే అప్పుడు ఏం చేస్తున్నా స్వస్థపరిచి ఆయన నడిచినట్టు అలయ్య చెప్పంటే మనం ఏమి చేయాలా అనేకులకు ఏం చేయాలా దేవునికి రాజ్యాంశ వార్త చెప్తుంటే వాళ్ళు స్వస్థత కలిగి విశ్వాసం కలిగి దేవుని ఏం చేస్తారు విశ్వాసం పెడతాను ఫిలిప్ రాని పత్రిక రెండో అధ్యాయం చూసి ముగిస్తాను ఫస్ట్ అధ్యాయం రెండో అధ్యాయంలోవున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మ ఎందు ఏ సహనమైన ఏ దయరసమైనను వాస్తల్యమైనను ఉన్నాయడలా మీరు ఏక మనసుల ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలుగారుగా ఉండి ఒక్క దాని అందే మనసు ఉంచు నా సంతోషము సంపూర్ణము చేయుడి అలా ఇక్కడ ఫిలిప్ సంఘం చెప్తున్నాడు వాలు భక్తుడు నా సంతోషం ఆయన సంతోషం ప్రభు సంతోషమే కదా ఆయన సంతోషం ప్రభుకి సంతోషం ఆయన పలువు ప్రభుకుమలా నా సొంతం మీరు అంత పైన చెప్తుండు ఏక కలిగి ఉండు అని వాళ్ళకు ఏం చెప్తుడు ఏక మనసి కలిగి ఏకీ ఆత్మ కలిగి మీరు ఇట్లా నడుచుకోండి అని నా సంతోషం పర్పూర్గా చేయమని అక్కడ పిలుపు దాని పత్రికకు అక్కడ పౌలు భక్తులు ఇంకా కక్ష చేతనైన మీ కక్ష ఉండొద్దు మీదు రుదాసతమ చేతనైనను ఏమీ చేయక చేయక వినయమైన మనస్సు గల వారై యోగుడని ఎంచుచు యోగుడని ఎంచుతూ మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఐ మీన్ అలాయ్య ఇక్కడ చూసే శతాధిపతి చూస్తే తన పని కాకుండా పని మీద ఏం చేసిన వేడుకున్న ఎందుకు ఆయనకు కానీ శతాధిపతికి ఎరుకోయను ధర్మదాంత ఆ పోయి కపేరంలో ప్రభు ఉన్నప్పుడు జరిగి ప్రభు దగ్గర ఆ మొక్కి వేడుకున్నాడు తన కారణం తన దాస పని ఏం చేయరు బాగా నేను బాగొక ఇతను బాగపడాలా తన సొంతం కరం ఇత కరం మీ చూడవలను మన సొంతకారం చూసుకోవాలా తగిన సమయం చేయాలా మన ప్రభుకరం మీ మనం ఎందుకు చేయాలంటే మన ప్రభు నమ్ముకున్నాం మనం మనం ప్రభు నమ్ముకున్నాం అలా ఎంతమంది వాక్యం చూసుకున్నాం మార్స తర్వాత మార్సు ఒకటి చూసి నేను ఇక్కడ చూపిస్తాం మార్చిన తర్వాత పదారు పదారులా వాక్యం ధ్యానం చేసుకుని జ్ఞాపం చేసుకున్నాం నమ్మి బాప్తిస్తాము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి డు నువ్వు నమ్మి బాప్సం నువ్వు బాప్సం తీసుకుంటే వాడబడుకుంటే ప్రభో ప్రభో అనే పర్లోక రాజ్యం నువ్వు చేరవును ఈ లోకంలో నువ్వు చేయకునక నమ్మి తీసుకోవాలని రక్షింపబడు నువ్వు ఏమనగా మెల్లగా చదువుది నా నామంలో ఎన్న వచ్చిన బెదర్ పదేడో వచ్చినమా పదార్ పదిహేడు నమ్మిన వారి ఈ సూచక క్రియలు కనబడును ఏమనగా ఆ నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త మాట్లాడుదురు ఇది పాములు తేలంటే రెండు గుంపు ఉన్నాయి కనుక ఇక్కడ చూస్తే నమ్మిన వాళ్ళు ఇచ్చి చికి చేస్తారు రోగులు స్వస్థపడతారు ఇంకేంది దయ్యాన్ని ఇలగొడతారు అలా అలీయ చూస్తే ఏం చేయాలా ప్రజల్లో దయ్యాలు ఏడుస్తున్నాయి ఆ గుడి చేసిన ఈ లోకంలో దేవత గుడి కలిగే చేసిన మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాం దయ్యాలు విడిపించి అలా అలీయ నాదేవాళ్ళకు రక్షణ కలిగిస్తారు ప్రభు అట్లనే ఆరంభమైంది శిష్యుల సేవ అట్లనే అట్లనే ఆరం జరిగించా ఉన్నామని ఇది దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు చిన్న వాక్యం తీవించే శోతం మెస్ట్రభా నా దివానికి సాకుడు దీవానికి శోతం చేసాం ఎంతో మంది వైరస్ పట్టిన ప్రభా నా దీవానికి సోదం హాస్పిటల్లో ఉన్నారు రకరకాల ఉన్నారు ప్రభా నా దేశం ప్రజలు జ్ఞాపం చేసుకొని ఉదయం స్వస్థపరచండి వాళ్ళ పాపం క్షమించండి ఏ పడక మీద దేవుడు లేదు వాళ్ళతో మీ కనబడి మాట్లాడి అలాని అందరు రక్షణ తెచ్చని డాక్టర్ కఠినమైన తొలగించి వాళ్ళు జ్ఞానం తెచ్చని వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళవి రక్షణ తెచ్చని నర్సులు రక్షణ తెచ్చని నా ప్రభావానికి ఉందా మీరు అక్కడ తొలగింద్రీ మరపా నాకు దివా దేశంలో స్వార్థ పోవాలా మా ఫౌదరుకి ఎందరు ప్రభావాలకో ఇటు వైరస్ బాధపడుతుండ్రు వాళ్ళు స్వస్థపరచండి ఎప్పుడన్నా వాళ్ళ ఆత్మ తెరవండి మోసపుచాత విడిపించండి ప్రస్తుత ఆత్మ జ్ఞానంతో నింపి కనికరించండి మీ పరిచయలో మీరు వాడుకోండి అలాగే ఈ దేశమంతా స్వార్త జరగాల యశ్వ్రభ నా దీవానికి శ్వతం నా దీవ రోగులతో బాధపడుతుండడు నువ్వు తప్ప యువలు స్వస్థపరిచలేరు యశ్వ్రభ స్వస్సపరిచే యువని అనరు అలా అనాజే నీ గాయలే స్వస్థపరచగలరు యశ్వ్రభ మీరే స్వస్సపరచమని ప్రార్థన వేడుకుంటున్నారు యశ్వప్రభ నాదే వెంకన్న కుటుంబం ముట్టండి చిన్నపిల్లలు ముట్టి స్వచ్ఛపరిచి ప్రశ్నత్మ జ్ఞానం పి ఇప్పుడైనా వాళ్ళ సరస్వతం రావాలా అలా అనాజ విజయ కుటుంబం సరస్వతం రావాలా అక్క భావ అందరూ ఎందువల్ల సరస్వతం రావాలా వాళ్ళు స్వచ్ఛపరచని నా ది మెరిసే కుటుంబం ఏముండి వాళ్ళు మీ స్వస్సపరిచి రావాలా వర్ష ఆత్మ పడాలా కావాలా మీరు కార్యం చేయండి ఇంకో ఆమె ప్రెగ్నెంట్ ఉంది ఆమె ముట్టి స్వస్థత ఆరోగ్యం దండి బలం దించండి తల్లి బిడ్డని మీ క్రిల్పలో కాపాడండి నా దీవానికి శోతం ఎంతోమంది వైరస్ని బాధపడుతుండే సోప్రభ ఒకసారి చూడండి వేసప్రభ ఆ కలవరి సీజన్ కనకరం చూడండి స్వస్సపరచని యానలో ఎంతోమంది రాలేసో ప్రభా వాళ్ళు మీరు దీవించి స్వస్సపరచని ఎంతోమంది ప్లేట్ చేస్తుండ్రు వర్ష నింపి ఇచ్చిన తనంతాన్ని మహిమొక్కరు వాడుకోవాలా ఇంకా సరస్వతంలో పోవాలా మేము అలాది అనాది అని గోణరాశ తెలుసుకుంటానికి మాకు ఆసక్తి పుట్టించి జ్ఞానం దయచేసి పరిశుధాత్మ సహించమే అమీన్ అమీన్ డా మహోన్నతుడా సర్వోన్నతుడా జీవం కలిగిన దేవ జీవం కలిగిన దేవాన్నికు వందనాలు వేసయ్యా తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకూబ్లు చలిన గొప్ప వందనాలు సర్వోన్నతుడా మహోన్నతుడా నీకే స్తోత్రం ప్రభా తండ్రి ఇదిగో ప్రభావం అయినా ఈ కాలమంతా కాచి కాపాడి నీ కృపలు భద్రపరచుకున్న ప్రభా తండ్రి దివారాత్రములు ప్రభా నువ్వు కంటి పాప వలె మమ్మల్ని కాచినందుకు నాయనా మమ్మల్ని ఈ దినంలో సజీవ లెక్కలు ఉంచినందుకు వేసాయా నీకెంతో వందనాలు వేసాయా నీకెంతో స్తోత్రములు కృతజ్ఞతల ప్రభావం అయినా తండ్రి సమస్త మహిమ గణతా ప్రభావములు ఏ వేగములు కలుగును గాక హలెలియా నా తండ్రి నా ప్రభా ఏసయ్యా ప్రభా ఇదిగో ప్రభా నాయన నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు వేసాయా నా తండ్రి నీకు ఎంతో స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిమన పాటల ద్వారా మీరు మహిమనందరు వాక్యం ద్వారా ప్రభా మీ స్వరం మాకు వినిపించినందుకు మాకు ధన్యత ఇచ్చినందుకు ఆయన నీకు వందనాలు వేసాయా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభాయన ఏదన్నా ఏదైతే ఆ విన్న వాక్యం ప్రభా తండ్రి మేము స్వీకరిస్తున్నాం ప్రభా తండ్రి ఆ వాక్యాన్ని ప్రభా నాయన మా హృదయంలో భద్రపరు ప్రభా తండ్రి నాయన ఆ వాక్యాన్ని పాటించి ప్రకటించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన వినుటు వలన విశ్వాసం కలుగుతుంది ప్రభాతండ్రి కానీ ప్రభాతండ్రి ప్రతి దినం ప్రభా నాయన మీరు వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని ఎంతగానో విశ్వాసంలో బలపడుస్తున్నందుకు మీకెంతో వందనాలు వేసేయ్యా మీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభాతండ్రి గొప్ప దైవాన్ని వందనాలు ప్రభా ఇదిగో ప్రభాతం రీ ఆ శతాధిపతి ప్రభానం ఎంతో విశ్వాసం నీ పట్ల కనపరిచాడు ప్రభాతం రి ఈ రోజు మేము కూడా ప్రభానం ఆ శతాధిపతి ఎంతైతే విశ్వాసం కనపరిచాడో ప్రభా మేము కూడా అట్టే విశ్వాసం నీ పట్ల కనపరచాలా ప్రభా ఎక్కడ శ్రమంలో కానీ బాధల్లో కృంగిపోవడానికి వీల్లేదు ప్రభా ఎక్కడ భయపడడం కానీ జడీయడానికి వీల్లేదు ప్రభా ధైర్యంగా ప్రభానం అయినా ముందుకు వెళ్ళిపోవాలా ప్రభాతండ్రి నా ప్రభాతండ్రి మీ స్వాస్థం వలన మమ్మల్ని పరలోక ముందు మీరు వాక్యం నిన్న మాట్లాడారు ప్రభాతండ్రి కాబట్టి మేము జడీయడానికి బెడీయడానికి వీలేదు ప్రభాతండ్రి మీరే తోడుండండి నడిపించండి ప్రభా నా ప్రభా తండ్రి అలాగే ప్రభా ఆ శతాది ప్రభుత్ ప్రభా తన దాసుడి గురించి ప్రభానైనా నీ దగ్గరకు వచ్చి మొరపెట్టాడు ప్రభాతండ్రి ఈ రోజు మేము కూడా ప్రభాన అయినా మా సహోదరులు ఎంతో మంది ప్రభా దాసులు ప్రభ ఎంతో మంది ప్రభా ఈ వైరస్ బారిన పడి ప్రభాతండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నైనా ఉన్నారు ప్రభా వాళ్ళందరి గురించి ప్రభావం అయినా ఆ శతాధిపతి ఏ రైతు ప్రభా దాసుడు వచ్చి ఎలా మొరపెట్టాడో ప్రభా మేము కూడా ప్రభా మహాపరిషుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి సర్వోన్నతుడా మహోన్నతుడ అబ్రహంసకు యాకూబ్లు చలిన గోపదేవా వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన ఈ కాలమంతా కాచి కాపాడి నీ కృపలు మమ్మల్ని భద్రపర్చావు ప్రభా తండ్రి ప్రభా దివారాత్రములు ప్రభాయన కంటి పాప మమ్మల్ని కాచి మమ్మల్ని ఈ దినం సజీవ ఉంచినందుకు వేసయ్యా నీకెంతో వందనాలు వేసయ్యా నీకెంతో స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభా సమస్త మహిమ గణతా ప్రభావం వేస్తాయా నీకే ఏగములు కలుగునుగాక హలెలుయా ప్రభా ఇదిగో ప్రభా నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభాతం నిన్న ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకెంతో వందనాలు వేస్తాయా తండ్రి నాయన పాఠాల ద్వారా మీరు మహిమనందరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభాతండ్రి నా ప్రభా నీకెంతో వందనాలు వేస్తాయా నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభాతండ్రి ప్రభాతండ్రి అలాగే ప్రభాతండ్రి ఏదైతే విన్న వాక్యాన్ని ప్రభా మేము స్వీకరిస్తున్నాం ప్రభాతండ్రి ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని విని పాటించే వారిగా మేము ఉండాలా అదే రీతిగా ప్రకటించే వారిగా ఉండాలా ప్రభా వినట వలన ప్రభా విశ్వాసం పెరుగుతుంది ప్రభాతండ్రి నైనా మీరు ప్రతి దినం ప్రభా నైనా మీరు అనేక విషయాలు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభాతండ్రి మీరు ఎన్నో విషయాలు మరుగు చేసిన వాటిని కూడా మాకు జ్ఞాపకం చేసి ప్రభ మాకు బయలుపరుస్తున్నందుకు మీకెంతో వందనాలు వేస్తాయా మీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభాతండి ఇదిగో ప్రభా ఆ శతాధిపతి ప్రభా నైనా నాయన ఎంతో విశ్వాసం మీ పట్ల కనపరిచాడు ప్రభాతం అండి ఈ రోజు మాకు ప్రభావం అయినా శతాధిపతి విశ్వాసం మేము కనపరచాలా ప్రభా ఎక్కడ జడియడానికి బెడడానికి వీల్లేదు ప్రభాతండి నైనా మీరు మాకు మాట్లాడారు ప్రభాతం రెండు మీ స్వాస్థ్యం వల్ల మమ్మల్ని పరలోక భద్రపరచారని మిన్న వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభావం కాబట్టి మేము జడీడానికి బెడడానికి వీల్లేదు ప్రభాతండి ధైర్యంగా ఉండాలా ప్రభా నేను శ్రమల దినాల్లో భయంకరమైన దినాల్లో ప్రభాతండి మేము ధైర్యంగా ఉండాలా ప్రభా ఎక్కడ కృంగిపోవడానికి వీల్లేదు ప్రతి ఒక్కరిని ప్రభావం అయినా విశ్వాసంలో బలపరచండి ప్రభాతండి ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపం ప్రభాతండ్రి ఇదిగో ప్రభానైనా ఆ శతాధిపతి తన దాసుడి గురించి ప్రభానం మీ దగ్గరకు వచ్చి మరుపెట్టాడు ప్రభాతం ఈ రోజు ప్రభాసు ఎంతో మంది ప్రభా ఈ వైరస్ బారిన పడి ప్రభాత తండ్రి నేను అల్లాడిపోతున్నారు ప్రభా వాళ్ళందరి గురించి ప్రభానైనా మేము మీ యొక్క సన్నిధిలో ప్రభానైనా మీ ఎందుకు సాగిల నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసి ప్రాధేయపడుతున్నాం ప్రభాతండ్రి ప్రతి బిడ్డని ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కనికరించమని మీ కృపలో ప్రభానమైన వాళ్ళని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభాత తండ్రి ఆ కలవల శిరువలో మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా ఎవరైతే ప్రభా తండ్రి ఈ కోవిడ్ బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభాన్ ఆయన వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి ప్రభాతం అండి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా కనికరించండి నాయన మీదే ఓదార్పు దాయించండి ప్రభాతం అండి నాయన వాళ్ళని బలపరచండి ప్రభాతండి గొప్ప దేవాన్ని వందనాలు తండ్రి స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళ కుటుంబాలను మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ప్రభాతండి ఎవరైతే ప్రభా పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఉన్నారు ప్రభా వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభాతండి ఈ వైరస్ బారిన పడకుండా ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభాతండి నాయనా ప్రభా మీరే ప్రతి ఒక్కరికి మీరు తోడుని నడిపించండి ప్రభా తండ్రి ఎవరైతే ఈ వాక్యం వినబోతున్నారో ప్రభానైనా తండ్రి వాళ్ళ జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా విశ్వాసంలో బలపరచండి ప్రభా తండ్రి అయినా మేము భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా శ్రమల దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా మేము ఏ రీతిగా ముందుకు నడవాలో ఏ రీతిగా ప్రభానైనా మేము ఇతరులకి అయినా మీ వాక్యాన్ని ప్రకటించాలి ఇతరుని ఎలా బలపరచాలి ఎలా ముందుకు సాగాలో ప్రభా మీరే మాకు జ్ఞానం అనుగ్రహించండి మీరే మమ్మల్ని ఆ రీతిగా ప్రభానైనా నడిపించండి ప్రభా తండ్రి విజయబాబు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన ప్రభా మీ కృపలో వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నైనా ఆ కుటుంబం ప్రభా కోవిడ్ బారిన పడ్డారు ప్రభా నాయన ఆ కలవరి శిలువులో ప్రభా మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా మీరే సంపూర్ణ స్వస్థ ఆదరించండి ఓదార్చండి ప్రభాత తండ్రి మీరే ఆ కుటుంబాన్ని కాచి కాపాడని ప్రభా అలాగే వెంకటబాబు కుటుంబాన్ని కూడా గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి ఆ కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ఏమైనా ప్రభా తండ్రి మీరు కూడా ఆ కుటుంబాన్ని స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయనా తండ్రి అలాగే ప్రభా తండ్రి రూతు సిస్టర్ ప్రభా వెంటిలేటర్ మీద ప్రభా నాయన ట్రీట్మెంట్ పొందుతుంది ప్రభా తండ్రి బిడ్డను మీరు క్షేమంగా ఉంచినారు ప్రభా అలాగే తల్లిని కూడా మీరు క్షేమంగా ఉంచండి ప్రభా మీరే స్వస్థపరచండి నాయనా తండ్రి నాయన డాక్టర్లో మీ జ్ఞానం పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా ప్రభా ఆ వెంటిలేటర్ మీద నుంచి త్వరగా స్వస్థ పొంది డిశ్చార్జ్ అవ్వాలా ప్రభా తల్లి బిడ్డలు మీరు కాచి కాపడండి ఆ కుటుంబానికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి ఆదరించండి ప్రభా బలపరచండి ప్రభా అలాగే ప్రభా సువర్ణ సిస్టర్ ప్రేమ్ బ్రదర్ ప్రభ మీ అందరు నిద్రించారు తండ్రి నాయన వాళ్ళు మీ సన్నిధిలో మీతో ఉన్నారు ప్రభా తండ్రి వాళ్ళ బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన తల్లిదండ్రులు కోల్పోయే ప్రభా వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు ప్రభా మీరు ఆదరించండి ప్రభా నాయన ఆ బిడ్డలను మీరు ఓదార్చండి ప్రభా మీ కనిక్రమం ప్రభా మీ కృప చూపించి వాళ్ళ బంధువుల్ని ప్రభా నాయన ప్రతి ఒక్కరిని ప్రభా మీరే ఆదరించండి ప్రభ ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి ప్రభాతం అలాగే ప్రభాతం అండి ఎవరైతే మెర్సీ సిస్టర్ కుటుంబం ప్రభా నాయన ఎవరైతే ఈ వైరస్ బాడని పడి ప్రభావం ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ ప్రభా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ప్రతి ఒక్కరిని మీ కృపలోకి జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండ్రి నాయన మీరే మమ్మల్ని రక్షించండి ప్రభాతండి అలాగే ప్రభాతండి మాధురి పరిశుద్ర ప్రభాతండి పరిశుద్ర రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది ప్రభాతండి ఇంకా మాధురి రిపోర్ట్ రాలేదు ప్రభాతం అండి నెగిటివ్ వచ్చే విధంగా మీరే కృప చూపించండి ప్రభాతండి అలాగే ప్రభాతం అంటే ఆమెకి ఏదైతే ఆ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందో ప్రభాతం అండి ఇన్ఫెక్షన్ తీసివేసి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ఇద్దరు బిడ్డలు ఎలాగ ఇద్దరు బిడ్డలు ఇన్ఫెక్ట్ అవ్వకుండా అలాగే ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఇంకా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి ప్రభాతం రీ ఎవరైతే ఆ సుబ్బరాజు ఉన్నారో ప్రభాతం రీ నాయన ఆ యొక్క హార్ట్లో ప్రభా ఊపిరితిత్తులో ప్రభావ నైనా నెమ్ముందంట ప్రభాతం రీ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాతం ఇగో రోజు వెళ్ళారు ప్రభా సిటీ స్కాన్ ప్రభాతం రీ ఆ సిటీ స్కాన్ రిపోర్ట్లో ప్రభా నెగిటివ్ వచ్చే విధంగా మీరే చేయండి ప్రభాతండి ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి ఆదరించండి ప్రభా అలాగే ప్రభా తండ్రి నాయనా ప్రభా మీరు నిన్న నిన్న దినాన మీరు మాట్లాడారు ప్రభా తండ్రి లేవి క్రమం గురించి మిల్కి సద క్రమం గురించి ప్రభా నాయన మాకు తెలియక ఎంతకాలం లేవీ క్రమంలో ఉన్నాం కానీ మీరు మాకు వ్యాపనం చేశారు ప్రభా మీ కృపలో నైనా మిల్కీ క్రమం గురించి ప్రభా తండ్రి మిమ్మల్ని ఆ క్రమంలో మీరు ఉంచినందుకు మీకు ఎంతో వందనాల స్థుతులు తండ్రి ఏదైతే ఆ మిల్కీ క్రమం మిల్కీ సద క్రమంలో ప్రభా ప్రతి విధానాలు మేము పాటించాలా ప్రతి ఆజ్ఞ మీ మాట మేము వినాలా నా తండ్రి అవి పాటించాలా నాయనా తండ్రి నాయనా ప్రభా నాయన మీరు మమ్మల్ని సిద్ధపాటు చేసి ప్రభా నాయన మీరు పెళ్లికి విందుకు మమ్మల్ని ఆహ్వానించారు ప్రభాతండ్రి నాయన విస్తారమైన సేవ మేము చేయాలా ప్రభా తండ్రి నాయన నీ సువార్తను మేము సర్వ లోకలికి వెళ్ళి అందరికీ మేము ప్రకటించాలా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ తండ్రి మా శత్రువుల గురించి మేము ప్రార్థన చేయాలా మా ఇరుగు వారి గురించి ప్రార్థన చేయాలా ప్రభా తండ్రి మా తోటి సహోదరులు సేవకుల గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రభా మేము ఎంతో కన్నీటి ప్రార్థన చేయాలా ప్రభా ఆ శతాధిపతి తన దాసుడు గురించి ఏ రీతిగా అయితే ప్రభా నాయన మొరపెట్టడం మేము కూడా ప్రభా ఆ రీతిగా నాయన నీ సన్నిధిలో ప్రభా నీ సాగిలపడి నాయన నీకు సాస్త్రాంగం నమస్కారం చేసి ప్రాధేయపడుతూ బతింలాడుతున్నాం ప్రభా తండ్రి ఆయన మీ బిడ్డలందరినీ మీరు కనికరించమని కృప చూపించమని ఇంకా ఎవరు ప్రభా ఈ వైరస్ బారిన పడకుండా ఆయన ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారు వాళ్ళందరినీ సంపూర్ణంగా స్వస్థపరచమని ఈ రోజు ప్రభా ఆయన మీరు వాక్యంధార మాతో మాట్లాడినందుకు మీకు ఎంతో లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తునామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ చేద్దాం సిస్టర్ ఆ ఎందుకంటే మర్చిపోతున్నాం కదా కొన్ని కూడా ప్రేయర్ చేయండి సిస్టర్ ఆ చేస్తున్నా ప్రేమగడ మాపరులోకి వస్తాండి పరిశుద్ధుడైంది దేవా వేసాయా నాయన రక్షక మేము కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు వేసాయా మేము అల్పులము అభాగ్యులము పాపులం అయినప్పటికీ మీరు మా మరలను ఆలకిస్తూ జీవాబులిస్తున్నందుకు వందనములు మేము ఈ రోజు సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు వేసయ అది కేవలం మీ ఉచిత జాలి కరుణ కృపణ వేసయ స్తోత్రాలు వేసాయా వందనాలు వేసాయా ప్రభ ఈరోజు మనోజ్ బ్రదర్ వాక్యం చెప్తూ ఎంతగానో ఆనందం అనిపించింది ప్రభ వేసాయా నాయన రక్షక మీరు కండిషన్స్ ని రివర్స్ చేసే దేవుడు వేసాయా దీన్ని బట్టి మనోజ్ అంకుల్ వాయిస్ కూడా ఎంతో క్లారిటీగా ఉండేసాయా కాఫ్ అవి బాగా తగ్గినట్లు అనిపిస్తున్నాయి వేసాయా వందనములు స్తోత్రంలు వేసాయా అంకుల్కి ఇంకా కంప్లీట్ రికవరింగ్ అనుగ్రహించి ఇంకా ఎన్నో ఆత్మలను సంపాదించు లాగున అనుగ్రహించండిసా వారి వైఫ్ ని అందరినీ బ్లెస్ చేయండి వేసాయా రహ్వానారాయణ రక్షక దిలీప్ బ్రదర్ ని స్వరాజ్ బ్రదర్ ని చంద్రశేఖర్ సార్ని ఇంకా కుటుంబాలను కాపాడండి వేశాయా ఈ వైరస్ బారిన ఎంతో మంది ప్రభ అలా ఆడిపోతున్నారు ఏసయ్య ఒక సిస్టర్ కైతే ఇట్లా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని విని ఉన్నాం ఏసయ ప్రభ మీరే కదా ఏసయ మాకు మమ్మల్ని సృష్టించింది ఆ బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతటినీ తీసివేసి ప్యూర్ బ్లడ్ ఫ్లాబ్ లాగా అనుగ్రహించండి ఏసయ్య ఎంతో మంది ఫాస్టర్స్ దైవ ఎంతగానో దుఃఖం అవుతుంది వేసయ మా కొరకు ప్రార్థించే వారు కరువైపోతున్నారు వేసయ జ్ఞాపకం తెచ్చుకోండి వేసయ్యా ప్రభ వారి ఫ్యామిలీస్ అంతటినీ ఆదరించండి వేసా వారికి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటినీ అనుగ్రహించండి వేసాయా ఏవైనా ఎయిడ్స్ కానీ రిసోర్సెస్ కానీ రాంగ్ హ్యాండ్స్ లోకి పోకుండా రైట్ హ్యాండ్స్ లోనే అందులాగా అనుగ్రహించండి వేసాయా ప్రభ్మా నాయన రక్షక ఎందరెందరైతే కష్టాలలో నష్టాలలో ఇరుకులలో బాధపడుతున్నారు వారిని కాపాడండి వేసాయా బృతక్కను కాపాడినారు ఏసయ తల్లి బిడ్డను కూడా చూడని దయనీయ స్థితిలో ఉంది ఏసయ్యా ప్రభావ కాపాడండి వేసాయా చిన్న పాప ఏదో హార్ట్ ప్రాబ్లం అన్నారు అదొక ఈజీలీ రికవ ప్రాబ్లం అయ్యేలాగా అనుగ్రహించండి వేసయ తల్లి బిడ్డలను మీరే కలపండి వేసాయా అక్కకు జీవాన్ని అనుగ్రహించండిసయ స్లైట్ గా ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతూ ఉందని విన్నాం వేసయ్యా ప్రభావ వందనాలు ప్రీతి అక్క వాళ్ళని అందరినీ కాపాడండిసాయా శాచ్యురేషన్స్ పడిపోకుండా ఆ సిటీ స్కాన్ రిపోర్ట్లు అంతా మంచిగా నార్మల్ గా ఉందని లగ్న అనుగ్రహించండి సార్ రవి బాబాయిని కాపాడండిసాయా మీరు అనుగ్రహించిన విచారని బట్టి వందనాలే అశ్విన్ అంకుల్ని సంజీవరాణి ఆంటిని పిల్లలాన్ని కాపాడంసాయా పాప ఒంటరిగా ఇంట్లో ఉండాలని ఎంతో భయపడుతుంది వేసాయా పాపకు మీరే ధైర్యాన్ని అనుగ్రహించండిసాయా ఏసాయాయన రక్షక అనాథలు నిరాశ్రయాలు పేదల గురించి ప్రే చేస్తున్నాం వేసాయా ప్రభా పేదలను అయితే ఈ ఈ మహమ్మారి ముట్టలేదే అని వినియున్నం వేసాయా కొన్ని కేసెస్ ఉన్నాయని వినియున్నం వేసాయా థ్యాంక్ యూ వేసాయా వారికి అయితే లేదు వేసాయా మందులు తెచ్చుకునే అఫోర్డబిలిటీ కూడా వాళ్ళ మీరు దయ చూపిస్తున్నందుకు వందనాలు వేసాయా ప్రభా రక్షక ఈ వైరస్ బారిన పడిన వాళ్ళని అందరూ అనుగ్రహించండి వేసాయా మాకు మంచి జీవాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు వేసాయా పోస్ట్ కోవిడ్ రికవరీ పేషెంట్స్ లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా క్షేమాన్ని అనుగ్రహించండి మడాడికి అనుగ్రహిస్తున్న రికవరీని బట్టి కూడా వందనాలు వేసాయా ఈ చైన్ ఇక్కడితో బ్రేక్ చేయండి వేసాయా అందరూ మీ పాదాల చింతకు వచ్చాగిన ఆక్సిజన్ సిలిండర్స్ అన్నిటినీ కూడా మీరే సప్లైని అనుగ్రహించండి వేసాయా ప్రభావ నాయన రక్షక మీ పాదాల చింత పెడుతున్నాం వేసాయా మా ప్రేయర్ గ్రూప్ లో బ్రదర్స్ అందరి ఫ్యామిలీస్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అందరినీ మీరే మీ కాపుదలలో క్షేమంలో కాపాడండి సార్ జా మ్యామ్ వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ కాపాడండి మీరే కాపాడి దీనికి ఆశీర్వదిస్తారని ప్రభ మా పాపము మా ప్రార్థనకు అడ్డుగోడగా నిలిచకుండా ప్రభ క్షమించి మా మురళను ఆలకించి మీరే మాకు ఆన్సర్స్ అనుగ్రహిస్తారని ఈ కొద్ది ఉన్న పండు క్రీస్తు నామం పెట్ట పాప నేడుకుంటున్నాను దేవాన్ చేస్తున్నాను హలియ స్తోత్రం ప్రభ పరిశుద్ధుడో వేసే ప్రభ కృపామయుడు మా దేవో మా రక్షడు కూడా మీకు వందనాలు ప్రభ మీ యొక్క ఎత్తుకొని ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మా ప్రార్థనలు మీరు విన్ని ప్రభావ విజయం ఇస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభ ఎట్టి పరిస్థితులు ప్రభావం మేము జడియడానికి వీలేదు భయపడడానికి వీలేదు కొనుగోడానికి వీలేదు ప్రభా వెయ్యి మంది కుడిపక్క పడ్డ ఎడమ వైపు పదివేలు మంది పడ్డా ప్రభా అపాయం మీరు మాకు సంభవిపదని చెప్పినారు ఏ ప్రభా అవును ప్రభా లేదు ప్రభా వేసయ్యా మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా మా కొండ మా చోటు మీరే వేసు ప్రభా మీ కొండ ప్రభా మా కొండ మీరే ఉండగా ప్రభా ఆ కొండ కింద ప్రార్థన చేస్తాం ప్రభా అలాంటి శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రార్థనలు సన్నగిలడానికి వీల్లేదు విశ్వాసంలో సన్నగిలడానికి వీల్లేదు బ్రతుకు ట క్రీస్తే సావైనగానే ఈ సభే అని తీర్మానం చేసుకొని ముందు పోవాలా ప్రభా ఆత్మకార్యం జరిగించండి కృప జయించండి కనికరం చూయించండి ప్రభావ విడుదల మీరు కలిగజేయండి ప్రభావ మేము వెళుతున్నాం ప్రతి ఒక్క అంశం మీరు విజయం ఇస్తున్నారు ప్రభా పేరు పేరును మీరు మూడుతున్నారు ప్రభా మీకు వందనాలయనాసయ పనికిరాని వాళ్ళం వెంట కుప్ప మీద పురుగులాంటి వాళ్ళం మీకు వందనాలు గడ్డి పువ్వులు అంటోళ్ళం దుమలాంటి వాళ్ళం ప్రభా మా ప్రార్థన మీరు విని దేవా మీరు ఇస్తున్న ప్రభా విజయం బట్టి మీకు వందనాలు ప్రభా దేవ మీరు ఇస్తున్న విజయం బట్టి మీకు వందనాలు ప్రభా మేము ఉండడానికి వీలేదు ప్రభా ఇంకా విజృంభించి సేవ చేయాలా అనేకుల గురించి ప్రార్థన చేయాలా మోకరింపు జీవితం ఉండాలా ప్రభా ఈ అంత్య దినాలలో ఇస్తే ప్రభా మీ తట్టు తిప్పాలా సాధ్యమైనంత కాడికి ప్రభా కంచడానికి వీలేదు భయపడడానికి అసలేదు ఓ ప్రభా మీకెంతో వీల వందనాలు ప్రభా ఏ సయ స్పెషల్ సేవ ఉంది ప్రభా ఏసఐ స్పెషల్ సేవ కోసం ఈ ప్రభావ మేము చేసుకొని నిలబడ్డం ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా మేము భయపడడం వేసు ప్రభా ప్రికాషన్స్ తీసుకొని మేము ముందుకు వెళ్తాం మీరు మమ్మల్ని నడిపించండి మేము మీరు మమ్మల్ని బయ ప్రభా ఏసే అన్యులు చేస్తారు ప్రభా సేవ రాజా మీకు వందనాలి ప్రభా వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రభా వాళ్ళ అన్యుల ఉండి కూడా ప్రభా వాళ్ళు సేవ చేస్తున్నారు కానీ విశ్వాసం ప్రభా బిరుగా మూడు పొట్టలు తింటారు మూడు పొట్టలు స్పెషల్ సేవ అంటారు కాదు ప్రభా అది అందరు కూడా లేవాలా ముందుకు నడవాలా సేవ చేయాలా వైద్యుంభించి అభిషేకించి బలంగా వాడుకోవాలా మళ్ళీ ఈ యొక్క అవకాశం పోతే మళ్ళా రాదు అవును ప్రభా మీ శ్రీమల ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి మీ యొక్క ఆత్మ చేత ప్రభు అగ్ని దేవదత్తుల కాపుతలు దేయండి ఏ వైరస్ ఎవరిని కూడా సోకడానికి వీల్లేదు అధికారం లేదు ప్రభా దానికి వైరస్ కి అభిషేకం ఉన్న మీద ప్రభు అది దానికి అధికారం లేదు ప్రభా ప్రతి ఒక్కరు మోకరించాలా ఆత్మను పొందుకోవాలా అభిషేకాన్ని పొందుకోవాలా ముందుకు నడవాలా అవును ప్రభా ఏస మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా కృప జోయించండి మీరు సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క అంశాలని ప్రభా మీరు మీ యొక్క కృపలో మీరు విడుదల మీకు వందనాలు ప్రభా దేవా ఏదైనా మీ చిత్తం యేసూ ప్రభా మీ చిత్తమే ప్రభా ఏసయ్య ఏసూ ప్రభ మీకు వందనాలు ప్రభా మీ కృపలో కాపాడి కనికనం జోయించి భద్రత ఇచ్చేసి ప్రభు ముందుకు నడిపించమని ఏసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ భ నాది వాక్యం ద్వారా మాట్లాడడానికి వంద ప్రభా ఇంత ప్రభా వాక్యం పలింపించండి ఇంకా ముందు ఎట్లు పోవాలా మీరు మాకు సరస్వతం నడిపించి వాగ్దం చేసి వాగ్దంతా నడిపించండి ఇచ్చిన తలాంత మహిమ కోసం వాడవాలా అనేక రోజులను స్వస్థపరచాలా రక్షణ అమలు రావాలా స్వార్థ మీరే కారం చేయినా వాక్యం పలింపచేసి మీరు ఆకల మాకు సిద్ధపరచు మన ఈస్తున్నాన్ మన ప్రభాతో సంపూర్ణ విజయం పాధిక నాశనం జం జేశ్వ ప్రభ క్రిపాలు కూడా చూపిన కర మనకు చిన్న గుంపుకు వైరస్ కూడా వ్యక్తికు సదాకాలం తోడు కాకన్